రి ఓం గణానామహే ఉపమశిరవస్తమేరాజు బ్రహ్మణ బ్రహ్మణస్పత ఆనశ్వన్వన్నోదసాదన శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాన్ అస్మాచార్యపర్యం వందే గురు పరంపరా సహనాభవ సహనో భునస్ సహంకర తేజస్వధీతమస్సు ఆవిద్విషావహై ఓ శాంతిశాంతిశాంతి తమ్ పానా పేషం సహో అతల్లో నిద్రపోతున్నాడు నిద్రపోతున్నవాడు ఎవడు అనే వివరాలనవసరం ఎందుకంటే నిద్ర ఈ వివరాలన్నీ జాగ్రత్త అవస్థలో మనస్సు కల్పించిన వివరాలు అది యథార్థం కాదు మనస్సు జాగ్రత్త అవస్థలో కల్పించిన మొత్తం వ్యక్తిత్వం అంతా అయథార్థమే నేడ వంటిది వాస్తవంలో వ్యక్తి ఎవరూ లేరు వ్యక్తమే ఉంది వ్యక్తి లేదు వ్యక్తమే ఉంది వ్యక్తము కూడా ఉంది అనడం కంటే కనబడుతుంది అంటే ఇంకా సొదసుగా ఉంది అవ్యక్తమునందు వ్యక్త అవ్యక్తము అంటే ఇంద్రియ కానిది కానీ ఇంద్రియ గోచరం అయ్యేది భాషిష్ ప్రకాశమునందు సినిమా కనపడినట్టుగా అయితే మేఘములయందు ఏనుగులు కోటగోడలు అవి కనపడతాయి దానికి గంధర్వ నగరము అని పేరు ఉండవు కనపడతాయి ఉండ ఉండకూడదు కనపడవల్లా ఉన్నాయనుకుంటే జీవితం తెల్లారినిట్టే కాబట్టి కనపడ్డ వల్ల ఉన్నాయనకూడదు ఉన్న కనబడుతున్నవా ఏమి అని ఆలోచించారు రివర్స్ డైరెక్షన్లో ఉన్నట్టుగా ఉంది ఇది కనపడుతుందా ఉందా నిజంగా అని ఆలోచించాలి పాము కనపడడం వెంటనే గెంతులు వేయకూడదు ఏమిటో పాము కనపడింది అది పాము ఉందని గెంతులు వేయకూడదు పాము ఉండడం అది ఉందో కనపడిందో మళ్ళీ ఇంకోసారి సరిగ్గా చూడు అనాలి కాబట్టి ఎనీవే సో మనిషి నిద్రపోతున్నప్పుడు ఈ వివరాలు ఉండవు ఎందుకంటే ఆ వివరాలన్నీ మనస్సు చేత కల్పితములై పైగా మనస్సు కూడా ఎందుకు కల్పించుకుంటుందో తెలుసునండి దానికి ఒక రీజన్ ఉండాలి కదా ఆ రీజన్ ఏమిటంటే హ్యాబిట్ నిన్న బలానా నేను అని అనుకుంటున్నారు ఇవాళ అదే అనుకుంటారు హ్యాబిట్ హ్యాబిట్ అవుతుంది ఇప్పుడు ఎలాగంటే పుత్రుడు జన్మించాడు అని వార్త వచ్చిందనుకోండి అప్పుడు వీడు నేను తండ్రిని అని వెంటనే అలా ఫిక్స్ అవుతాడు కొంచెం టైం పడుతుంది ఫిక్స్ అవుతారు వీడు ఏదో పార్టీ చేస్తాడు ఫ్రెండ్స్ అందరూ కలిసి కంగ్రాచులేట్ చేస్తారు ఇచ్చేస్తారు వచ్చేస్తారు అప్పుడు ఉత్తరం వస్తుంది నీ భార్య నీ కుమారుడు వస్తున్నారు బస్సుకు వస్తున్నారు బస్సుకు వచ్చి రిసీవ్ మామగారు ఒక అర్థముక్క అప్పుడు వీడికి ఓహో కరెక్ట్ నేను తండ్రిని కదా అని అప్పుడు ఫిక్స్ అవుతుంది ఇంకా అప్పటి నుంచి ఆ ఫిక్సేషన్లో ఉంటాడు అలవాటు హ్యాబిట్ అలా ప్రారంభం హ్యాబిట్ అవడానికి కూడా మంచి హ్యాబిట్ అయినా చెడు హ్యాబిట్ అయినా హ్యాబిట్ అవ్వడానికి కూడా టైం పుడుతుంది అలాగ అభ్యాసం చేసి చేసి ఇంకా తండ్రిని నేను అనే ఒక అలవాటుకి అలవాటు పడిపోతాడు అలవాటు అయిపోతుంది అంతే ఇంకా ఆ అలవాటు అలవాటు పూడకల దాకా అలా సాగుతూ ఉంటుంది పొడకలు అంటే ఏమిటో తెలుసునండి ఒక ఎక్స్ప్రెషన్ తెలుగులో అలా అంటారు ఏమిటో పుడకలంటే ఏమిటో ఉంటున్నారు సో కాబట్టి నిద్రపోయినప్పుడు ఈ వివరాలు ఏమి ఉండవు తం పానినా పేషం వాడు ఎవడైనా రదని మేటార్ అని చేతలే ఎవడో చెప్పలేదు చేతితో ఇలా కుదిపాను కుదిపితే వాడు లేచి కూర్చున్నాడు తెలివి వచ్చేసింది అతనికి తెలివి వచ్చేసింది తెలివి లేచి నిలబుంటాడు సహాహ ఉత్తస్థ ఎందుకంటే తెలివి వస్తూనే రాజు కనపడ్డాడు ఎదురుగా రాజు కనపడినప్పుడు రాజప్రసాదంలో ఉన్న భటుడు ఎవరో అవుతాను మమలుగా నిద్రపోతున్నాడు మామూలుగా గవర్నమెంట్ సర్వెంట్ అయితే డ్యూటీ టైంలో నిద్రపోతున్నాడని చెప్పచ్చు గవర్నమెంట్ సర్వెంట్ అయితే కానీ ప్రైవేట్ ఉద్యోగం కనుక రాత్రి డ్యూటీ చేసి పొగలు మనం అనుకోవాలి నైట్ డ్యూటీ ఆఫీసర్ అని ఓ ఉద్యోగం నైట్ డ్యూటీ ఆఫీసర్ పేరు ఏమంటే నైట్ డ్యూటీ ఆఫీసర్కి వెళ్తే వీడు వితుకు వితుకు మనతో తెలివిగా ఉన్నవాడు వీడు నైట్ డ్యూటీ ఆఫీసర్ ఒక్కడే తెలివిగా ఉన్నాడు మొత్తం అందరూ కూడా గుర్రు పెట్టి నిద్రపోతున్నారు వీడు ఒక్కడే తెలివిగా ఉండి ఆ తెల్లవారులు దోహసత్ అనుకుంటూ నైట్ డ్యూటీ ఆఫీసర్ ఒక్కడే తెలివిగా ఉంటాడు నిజంగా సో వాళ్ళు వేచి కూర్చున్నాడు ఆ ప్రసంగంలో ఉన్నాం మనం తథా శబ్దాది పటుమాన్జ్యాధికృత అంటే అక్కడ శబ్దాది పటుమాన్జాది కృతశ్చ ఏమిటంటే ఇప్పుడు పిలిచారనుకోండి వాడు నిద్రపోతున్నాడు దగ్గరికి వెళ్ళి ఏదో గుసగుసల్లాగా పిలిచారు నిద్ర లేవడు ఇంకొంచెం గట్టిగా పిలిచారు అప్పుడు నిద్ర లేవడు బాగా గట్టిగా పిలిచారు అనుకోండి అప్పుడు నిద్రలేస్తాడు ఈ గుసగుసలుగా పిలిచిన దానికి కొంచెం మెల్లగా పిలిచిన దానికి సంఘాతం వైపు నుంచి తేడా ఏముంది సంఘాతమే భోక్తయ్యే పక్షంలో గుసగుసలతో పిలిచిన దానికి మెల్లిగా పిలిచిన దానికి తేడా ఏముండదు ఎందుకంటే రెండూ సంఘాతం మీద పని చేస్తాయి కానీ సంఘాత వ్యతిరిక్తమైనది భోక్త గుసగుసలుగా పిలిచినప్పుడు మెల్లగా పిలిచినప్పుడు ఆ సంఘాత వ్యతిరిక్తమైన భోక్తకి ఆ లింక్ పడలేదు అని చేత తెలివి రాలేదు గ్యాట్గా పిలిస్తే సంఘాత వ్యతిరిక్తమైన భోక్తతోటి కనెక్షన్ వచ్చింది కాబట్టి వాడు తెలిసే తెలివి తెలివి తెలివి వచ్చింది కాబట్టి గుసగుసలుగా పిలిచినా మెల్లగా పిలిచినా లేవనివాడు గట్టిగా పిలిస్తే లేచాడు దానిని బట్టి సంఘాత వ్యతిరిక్తమైనది భోక్త అని తేలింది అది శబ్దం శబ్దాది పటు మాంద్యాది కృతశ్చ తేడా ఏమిటి కృతము పటు మాంద్యాదుల చేత చేయబడ్డదేమిటి తేడా విశేషం ఆ విశేషాన్ని మీరు సంఘాతము భోక్త కాదని నిర్ధారణ చేస్తారు ఆది శబ్దం చేత స్పర్శ తీసుకోమన్నారు ఆహ్వాన శబ్దము అంటే పిలిచే శబ్దము తీసుకున్నాము స్పర్శ వాడి నిద్రపోతుంటే వెళ్ళి ఇలా ముట్టుకున్నారనుకోండి లేవడు కొంచెం నొక్కారనుకోండి లేవడు అంటే సంఘాతం భోక్త కాదనమాట సంఘాతం భోక్త అయితే ఇలా ముట్టుకున్నదానికి కొంచెం నొక్కిన దానికి ఉంది బాగా నలిపేశారనుకోండి మనిషిని పట్టుకుని లేచి కూర్చుంటాడు పాణిన ఆపేషం ఆపిష్య ఆపిష్య శంకరు అప్పుడు లేచి కూర్చుంటాడు అంటే సంఘాతం భోక్త కాదు సంఘాతం భోక్త అయితే ముట్టుకుంటే లేచేయాలి సంఘాతం వ్యతిరిక్తమైనది భోక్త గలదు ఆ ప్రసంగంలో ఉన్నాము అస్థిచ అయం విశేష దాన్ని వివరిస్తున్నారు ఆ వివరా విశేషాన్ని విశేషం అంటే తేడా ఈ తేడా ఉంది ఏమిటా తేడా అయం అంటే ఈ అయం అంటే కంటికి కనపడే తేడా ప్రత్యక్షంగా మనకి తెలుస్తూ ఉంటుంది ఆ తేడా ఏమిటి తేడా అంటే ఉత్థానే విశేష ఇప్పుడు వాడు తెలివికి రావడంలో విశేషం ఉంది ముట్టుకుంటే తెలివి రాదు గట్టిగా సాగతిస్తే వాడిని కూడా ప్రెస్ చేస్తే తెలివి ఆ తేడా ఉంది అదేవిటో వెలుస్తున్నారు యస్మాత్ స్పర్శ మాత్రేణ అప్రతిబుద్ధ్యమానం పురుషం సుప్తం వాడిని నిద్రపోతున్నాడండి ఇలా వెళ్ళి స్పృశించారు కేవలము స్పృశించారు అంతే వాడు తెలివి రాలేదు వాడికి అలా ఉన్నప్పుడు అటువంటి వ్యక్తిని పానినా ఆపేషం ఆపిష్య ఆపిష్య బోధయా అజాత శత్రు వాడిని ముట్టుకుంటే లేవలేడు అప్పుడు పామిన ఆపిష్య ఆపిష్య ఈ ఆపేశం అన్నది ఒక వ్యాకరణ ప్రయోగం దానికి అర్థం పలుమార్లు వాడిని కుదిపేసి అని అర్థం సో ఆ విధంగా అజాత శత్రువు వాడిని ఇప్పుడు స్పృశిస్తే లేవని వాడు ఇలా కుదిపేస్తే లేచాడు అన్నదానికి దాన్ని బట్టి మనకేం తెలుస్తోందంటే సంఘాత వ్యతిరిక్తమైన భోక్త ఒకటి ఉన్నది అని తెలుస్తోంది ఆ భోక్త ఎవరు ప్రాణమైతే కాదు ప్రాణం ఉంది కదండి ప్రాణానికి మాత్రం తేడా ఏం పడుతుంది సంఘాతము భోక్త కానట్టుగానే ప్రాణము కూడా భోక్త కాదు రెండు ఉన్నాయి కదా స్పర్శ మాత్రం రెండు కూడా రెండింటికి సేమే ఆర్గ్యుమెంట్ సేమే రెండింటికి మనం ప్రాణము భోక్త కాదు అని మొదలుపెట్టాము మొదలుపెట్టిన తర్వాత ఈ భోక్త కావు అని మధ్యలో యాడ్ చేసుకున్నాం ఇంకా సంఘాతమే భోక్త అని హేతువాదులు నాస్తికులు అంటారు కాబట్టి వాళ్ళ సిద్ధాంతాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని తిరస్కరించిన ఇప్పుడు అసలు భోక్త చెప్పాలి అది చెప్తున్నాను తస్మాత్ తస్మాత్ అంటే అందువలన ఎందువలన అంటే ప్రతిబోధే విశేష దర్శనాలు నిద్ర లేవడంలో తేడాలు ఉన్నాయి కేవలం స్పృశిస్తే నిద్ర లేవలేదు గట్టిగా వాడిని కుదిపితే నిద్రలేచాడు ఈ తేడా కనపడుతోంది కదా ఈ విధంగా కేవలం స్పర్శకి కుదిపిన దానికి నిద్ర లేచుతా అనే అంశము నందు తేడా ఉండ ఉండుతా వలనా అని అర్థం తస్మాత్ అంటే ఏమైనా రహస్యమా అలాగా ఇక్కడ కొద్దిగానైనా రహమా కావున గట్టిగా కుదిపినప్పుడు తెలుస్తూనే ఉంది యహ ఆపేషణైన ప్రతి బుధే ఎవడండి లేచిన వాడు ఇలా గట్టిగా కుదిపితే లేచాడు చూసారా వాడు ఎవడు అది అది ఏది ఎవడో యహ అంటే ఎవడో అనక్కర్లా ఏది కూడా అనొచ్చు అది ఏది ఎందుకంటే సంఘాతం అయితే కాదు సంఘాతం సంఘాతం అయితే ముట్టుకుంటేనే లేవాలి ప్రాణమైతే కాదు ప్రాణమైతే కూడా ముట్టుకుంటేనే లేవాలి పిలిస్తేనే లేవాలి అసలు ఇప్పుడు లేచింది కాబట్టి జ్వలన్నివా ఎలా లేచాడో తెలుసిన జ్వలన్నివా ఒక్కసారిగా మంట వచ్చినట్టుగా లేచాడు చాలా అందమైన భాష్యం మనిషి తన స్వరూపాన్ని విచారం చేయాలి ఊరికే లోకంలో ఉన్న వాటిని ఏమి విచారం చేస్తారు ఏమి విచారం చేస్తారండి ఇప్పుడు లోకల్లో ఇప్పుడు పార్టీలు ఉంటాయి ఈ పార్టీ ఇలా చేసింది ఆ పార్టీ అలా చేసింది ఏమిటి విచారం చేస్తారు దాంట్లో విచారం చేయడానికి ఏముంది ఏమీ లేదు మీరు ఏ రకమైన నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం సత్యమైనా కాకపోయినా పోయి ఫరక్ పడేగా ఏముంది తేడా ఏ లోక వ్యవహారాలు అలా ఉంటాయి తర్వాత రెలిజియంలో విష్ణువు గొప్ప శివుడు గొప్ప విచారం చేశారనుకోండి ఏం తెలుస్తుంది దాంట్లో తెలియదే ఉంటుంది లేకపోతే ఓ లింగాన్ని చూపించి ఇది స్వయంభూలింగమా లేకపోతే దేవతలు పెట్టిందా లేకపోతే మనుషులు పెట్టిందా విచారం చేశారనుకోండి మూడు రకాల లింగాలు ఉంటాయి స్వయంభూ దేవతలు పెట్టింది మనుషులు పెట్టింది ఏ ఏం తెలుస్తుంది మా చిన్నప్పుడు మేము ద్రాక్షారం వెళ్ళాం సైకిల్ తొక్కుకొని ఆ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉంది ఆ కాంపౌండ్ వాళ్ళు ఒకతోటి పడిపోయింది రాళ్లతో కట్టిన కాంపౌండ్ వాళ్ళతో పడిపోయింది ఎందుకు పడిపోయిందంటే అది వీళ్ళు సిమెంట్ పెట్టకుండా ఇసుక పెట్టి కట్టేశారు కాబట్టి పడిపోయింది అందరికీ పూర్ పూర్ కన్స్ట్రక్షన్ కాబట్టి పడిపోయింది ప్రభుత్వం నడిపి ఉంటాయి పడిపోతే మాకు ఏమని చెప్పారంటే ఇది పడిపోతే మళ్ళీ దేవతలే వచ్చి కట్ట రాక్షసులు మళ్ళీ దేవతలు వచ్చి కడతారు అని చెప్పారు మాట అప్పుడు నేను ఒక ప్రశ్న అడిగాను ఆయన్ని ఏమంటే పోనీ మనుషులు కట్టొచ్చు కదా దేవతలు వచ్చేదాకా ఆగడం ఎందుకు అని అడిగాను అడిగితే మనుషులు కడితే అది నిలబడదు మళ్ళీ పడిపోతుంది కాబట్టి దేవతలు కడితేనే నిలబడుతుంది అయితే మరి దేవతలు వచ్చి కట్టొచ్చు కదా అంటే మరి దేవతలు రాత్రిపోతే వస్తారు పొగలు రాదు రాత్రి వాళ్ళకి ఎలా కనపడుతుందంటే వాళ్ళకి దివ్యచుక్షణ ఉంటుంది కనపడుతుంది వాళ్ళు రాత్రి వచ్చి కట్టి వెళ్తారు అందుకోసం అలా వదిలిపెట్టేశారు దాన్ని అని చెప్పారు చెప్తే నేను నిజం అనుకున్నా నిజం అనుకుని దేవుడికి దండం పెట్టుకుని మళ్ళీ సైకిలు ఎక్కి అలా తొక్కుకొని తొక్కుకొని మనిషి సగమయ్యే ఇంటికి వెళ్ళాను దేవత కూర్చోలేదు ఇటువంటి విచారాల వల్ల మీకు ఏంటో ఇటువంటి కథలు ఉంటాయి ఈ కథల్ని విచారం చేస్తూ చెప్పేవాళ్ళు ఒకడు వినేవాడు పది మంది ఏమిటి సెటిల్ సెటిల్మెంట్ ఏమి ఉండదు ఏదో ఎంటర్టైన్మెంట్ కాలక్షేపం తప్ప ఇదివి ఆత్మవిచారం చేయాలి తను నిద్ర లేచినప్పుడు ఎలా లేచాడు కరెంటు పోయిందండి కరెంటు పోయింది సడన్గా కరెంట్ వచ్చినప్పుడు ఎలా అవుతుందో అలా లేస్తాడు జ్వలర్నివా స్ఫురన్నివా జ్వలర్నివ అంటే అగ్ని మంట మండాడు అని ఒక దృష్టాంతం చెప్పారు ఇంకో దృష్టాంతం స్ఫురనివా వియ క్యాండిల్ లైటు ఒక్కసారిగా వెలుగులు చిమ్మినట్టు చిమ్ముతున్నట్టుగా లేచాడు ఆ తెలివి ఆ తెలివి వచ్చేసింది ఆ తెలివిలోనే సకల జగత్తు ప్రకాశిస్తుంది అటువంటి తెలివి అది ఇవా ఎక్కడి నుంచో అన్నట్టుగా వచ్చింది అంటే ఎక్కడి నుంచో వచ్చిందా అంటే ఇప్పుడు సూర్యుడు సడన్గా ఒక్కసారిగా ఆ హొరైసంలో కనపడతాడు అంతవరకు మస్తకం వెలుగుగా ఉంటుంది ఒక్కసారిగా ఆ బింబం కనపడేపటికీ ఆ అమ్మ ఆ దృశ్యాన్ని చూసి మనిషి కదిలి మనిషి కదిలిపోతాడు అంత అద్భుతమైన దృశ్యం ఈ సూర్యుడు ఎక్కడి నుంచో వచ్చాడన్నట్టుగా వస్తాడు నిజానికి ఆయన ఎక్కడి నుంచి రాడు ఎప్పుడూ ఉంటాడు అలాగే కానీ మనకి కనపడడంలో అలా కనపడేపటికి అధ్యక్షనే ఇవా వేశారు అంతేగాని ఎక్కడికో బ్రహ్మలోకానికి వెళ్ళిపోయి మళ్ళీ వాపసు మీరు అనుకోకూడదు అంతేకనే ఇవ కుత్చిత ఆగత ఇవ అంతవరకు అక్కడ లేదా తెలివి ఇప్పుడు ఎక్కడి నుంచో కొత్తగా కొట్టుకొచ్చింది అన్నట్టుగా ఆ తెలివి ప్రకటమైనది పెండంచ పూర్వ విపరీతం బోధ చేష్టాకార విశేష విశేషాదిమత్వేనా అది ఏం చేసుకుందో తెలిసినా అది వచ్చేసిందా అన్నట్టుగా ఉంది ఇప్పుడు హఠాత్తుగా ఆ వచ్చిన తెలివి చైతన్యము అది ఈ పిండానికి పిండము అంటే దేహం ఈ దేహానికి ఒక కొత్త ధనాన్ని పట్టుకొచ్చింది ఏమిటా కొత్తదనము అంటే ఇంతకుముందు అలాగే నిద్రలో పడున్న దేహం పిండం దానికి పూర్తి విపరీతమైనటువంటి పిండం ఇప్పుడు ఆ పిండం వేరు ఈ పిండం వేరు సుప్తాద్ విలక్షణం నిద్రలో ఉన్న పిండం వేరు ఇప్పుడున్న పిండం వేరు ఈ పిండంలోకి ఏదో వచ్చేసినట్టుగా వచ్చేసింది ఈ పిండం ఎలా ఉందంటే దీని బోధ అంటే అంతకుముందు ఉన్న నిద్రలో ఉన్న పిండానికి జ్ఞానం లేదు ఏదీ తెలియదు దానికి ఏదీ తెలియదు ఇప్పుడు ఆ పిండం అన్నీ తెలిసేసుకుంటుందా అన్నట్టు అయిపోతుంది ఇది ఎలాగంటే బల్బు లోపల ఫిలమెంట్ ఉంటుంది నా ఉంటుంది కాంతి ఏమీ ఉండదు అది ఉందని కూడా తెలియదు దీపం చూడాలి ఫిలమెంట్ ఉంది కానీ అదే ఫిలమెంట్లోకి ఆ చైతన్యం వచ్చేసే పడి అది మేల మీద మెరిసిపోతుంది అలాగే ఈ పిండానికి ఏమీ తెలియకుండా పడి ఉన్న పిండానికి ఒక్క ఉదుపున జ్ఞానము వచ్చేసింది బోధ చేష్ట ఆ బట్టి సంకల్పాలను బట్టి నడవడం మాట్లాడడం పట్టుకోవడం ఇటువంటి చేష్టలన్నీ వచ్చాయి తర్వాత ఆకార విశేషం కూడా వచ్చింది ముఖం నిద్రపోతున్నవాడి ముఖం గురువు పెట్టి నిద్రపోతున్నవాడి ముఖంలో శోభాది ఉండదు వాడు లేచి ఒక్కసారి కళ్ళు నులుముకుని చూస్తే ఆ ముఖంలో ఒకొక శోఫా ఒకటి వస్తుంది సో కాబట్టి శోఫా సౌందర్యము ఆకర్షణ ఇవన్నీ నిద్రపోతుండే ఉంటాయండి నిద్రపోతుంటే ఇలా లోల్ తెరిచి అలా నిద్రపోతూ ఉంటాడు చిన్న శబ్దం చేస్తూ అంచేతనే నిద్రపోతున్న వాళ్ళని తేదిపార చూడకూడదు ఎందుకంటే వాళ్ళు ఓపెన్ ఎక్స్పోజ్డ్ అయిపోయి ఉంటారు వాళ్ళని చూ నిద్రపోతున్న వాళ్ళని చూడకూడదు వాడు హీ కెనాట్ ప్రజెంట్ హిమ్సెల్ఫ్ హీఆర్ షీ కాబట్టి ఆ దేహం యొక్క ఆకారంలో కూడా మీరు అంతకుముందున్న దేహం ఎంత బరువు ఇప్పుడు అంతే బరువు ఉంటుంది కానీ దాని అపియరెన్స్లో మార్పు వచ్చేస్తుంది ఒక కొత్త ధనము ఆకారంలో కూడా వస్తుంది తెలుగులో ఏమన్నా రాశామంటే ఆ దేహానికి విజ్ఞానం వచ్చింది చేష్టలు వచ్చాయి రకరకముల ముఖ కవళికలు వచ్చాయి అది ఆకారము ముఖ కవళికలు అంటే ఆనందం దుఃఖం అన్నీ కూడా ముఖంలో ప్రకటమయ్యేటువంటి లక్షణాలు వచ్చాయి ఇవన్నింటినీ కూడా ఆపాదిస్తుంది ఆ వచ్చిందేదో వీటన్నిటినీ ఆపాదిస్తుంది ఇన్ని తేడాలు కలిగించేసింది ఇప్పటి పిండానికి నిద్రపోతున్న పిండానికి ఇంతటి విశేషాన్ని పట్టుకొచ్చి పెట్టింది ఆ వచ్చిందేదో అది అది ఏది ప్రాణమైతే కాదు అది సహ అన్య అస్తి దేహము కంటే విలక్షణము అన్య అంటే ప్రాణము కంటే విలక్షణము అది అది ఏదో తర్వాత చూద్దాం దేనికంటే విలక్షణమో చెప్తారు తప్ప అది ఏదో చెప్పడం ఎందుకంటే సర్వము దానియందు తెలుస్తాయి దాన్ని తెలియవాడు ఎవ్వడు దేహము దానియందు తెలుస్తుంది ప్రాణము దానియందు తెలుస్తుంది అది దేహము కంటే ప్రాణము కంటే విలక్షణమైనది అది యథార్థమైన భోక్త ఈ భోగ్యమునంత ప్రకాశింపజేసేది అది అస్థి ఉంది ఎప్పుడూ కూడా అస్థి అని ముందుకు వెళ్ళాలి తప్ప నాస్తి అని ముందుకు వెళ్ళకూడదు అస్తి సహాన్య అస్థి అది గార్గ్యుడో బ్రహ్మను పట్టుకున్నాడు సూర్యుడు బ్రహ్మ అన్నాడు సూర్యమండలానికి పరిమితమైన బ్రహ్మ చంద్రమండలానికి పరిమితమైన బ్రహ్మ ఇలాగ పన్నెండో పదమూడో బ్రహ్మల్ని పట్టుకున్నాడు ఈ బ్రహ్మ ఇది వాటిల్లో ఏది అంటే వాటిల్లో ఏది కాదు ఇది వాటన్నిటికంటే విలక్షణమైనది గార్జ్యాభిమత బ్రహ్మభ్య వ్యతిరిక్త ఇది సిద్ధం అది మనకిప్పుడు సిద్ధించింది కాబట్టి స్పష్టంగా గార్గ్యుడు అనుకున్న బ్రహ్మలు పన్నెండు పదమూడు అవేమీ కాదు ఇది అదే అవేమీ కాదు వాటన్నిటికంటే విలక్షణమైన బ్రహ్మ అని సిద్ధించింది ఎంత బాగుందో చూడండి ఆ వాక్యం ఈ వాక్యాన్ని ఆలంబనంగా చేసుకుని మనిషి తన స్వరూపాన్ని విచారం చేసుకోవాలి అది తన స్వరూపం తర్వాత ప్రాణము భోక్త కాదు ఇంకా ఆ విచారం అప్పుడే అయిపోలేదు ఈ ప్రాణానికి ఆ విలక్షణమైన ఆత్మ చైతన్యానికి మధ్యలో రిలేషన్షిప్ ఏమిటి అది చేల్చాలి ప్రాణం భోక్త కాదన్నాం కదా అది అది చెప్తున్నారు సంహతత్వాచ పారాచ్యోపత్తి ప్రాణస్య ఇక్కడ ఒక నియమం ఉంది ఇది సాంఖ్యుల నియమం వేదాంతులు కూడా ఈ నియమాన్ని వర్తి స్వీకరిస్తారు సిద్ధాంతం ఈ సిద్ధాంతాన్ని మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి కష్టమేం కాదు కానీ గమనించదడ్డది ఇప్పుడు ఇల్లు దృష్టాంతం తీసుకోండి ఇల్లుంది ఇల్లు అంటే ఏమిటి సంహతము అనేకము ఒక తోట చేరిస్తే అది ఇల్లు అవుతుంది శంకరులు ఆ ఇల్లుని చెప్పారు ఆయన కేరళలో ఆ రోజుల్లో ఇల్లు కట్టుకునే పద్ధతి మనసులో పెట్టుకుని చెప్పారు ఆయన ఎలా ఇల్లు అంటే ఎలా వచ్చింది ఏంటంటే ఆయన ఏమన్నారంటే మట్టి ముద్దలు మట్టి ముద్దలు చేసుకుంటారు ముందు మట్టిని బాగా కొట్టి తొక్కి నీళ్ళతో కలిపి తొక్కి దానికి ఏమో కొన్ని సున్నము అలాంటివి యాడ్ చేస్తే యాడ్ చేసి మట్టిని బాగా చక్కగా పదునుగా తయారు చేసుకుంటారు తయారు చేసుకుని ఆ మట్టిని ఇంత ఉండల చేసుకుంటాడు ఆ ఉండ అక్కడ పెడతాడు అలా పక్క అలా ఉండ పెట్టుకుంటూ పోతాడు అది గోడ అన్నమాట అది కొంచెం తవ్వి అడుగు నుంచి పేర్చుకుంటూ వస్తాడు ఉండలు అవి నేల మట్టానికి వచ్చిన మళ్ళీ ఉండలను అలా పోతాడు అది గోడ దానికి గోడని పేరు అది గోడ కాదు అది ఉండలు మట్టి ఉండలు దానికి మనం గోడని పేరు పెడతాం ఆ తర్వాత ఏం చేస్తాడంటే వుడ్డు దారు చెక్కలు తీసుకొస్తాడు కట్ వాసాలి తీసుకొస్తాడు తీసుకొచ్చి ఆ మట్టి మీద మధ్యలో ఇంకో రెండు కట్టెలు నిలబెట్టి ఆ వాసాలని నిలబెడతాడు అది రెండో అంశం మట్టి ముద్దలు చెక్క కట్టెలు తర్వాత ఈ అక్కడ కేరళలో అయితే ఈ తుంగ ఈ బీడ్స్ రెల్లుగడ్డి రెల్లుగడ్డి తీసుకొస్తాడు అది చక్కగా అమరుస్తాడు ఆ రెల్లుగడ్డి ఎగిరిపోకుండా ఉండడం కోసం దాని మీద కూడా మళ్ళీ మట్టి ముద్దలనే పేరుస్తాయి కాబట్టి ఇల్లు అంటే ఏమిటి మట్టి ముద్దలు రెల్లుగడ్డి కట్టెలు ఈ మూడింటి యొక్క సంఘాతము మూడు ఒకచోటకి చేరిస్తే దాన్ని సంహతము అంటారు సంహతం అంటే ఒకచోటకి చేర్చాలి ఒకచోటికి చేరిస్తే అది ఇల్లు ఇప్పుడు ఈ మూడు ఒకచోటికి వచ్చాయి అంటే వాటంతటా మీరు నడిచొచ్చాయన్న అభిప్రాయం కాదు మొత్తానికి వచ్చే ఎవరో పెట్టారు కదా అక్కడ ఈ మూడు జడములు మూడు సంహతములు మీరు జడాలనే సంహతం చేయగలుగుతారు జడాలు కాని వాటిని సంహతము చేయలేరు ఈ మూడు జడములు నెంబర్ వన్ ఈ మూడు సంహతములు అంటే ఒక చోటకు చేర్చబడినవి ఒక పద్ధతిలో చేర్చబడినవి ఇటువంటి పరిస్థితి మీకు ఎక్కడ కనపడినా ఈ సంహతమైన ఇల్లు ఇది ఈ మూడింటి కంటే విలక్షణమైన మరి యొక్క తత్వము యొక్క భోగము కొరకు ఉద్దేశించబడుతుంది ఆ మరి యొక్క తత్వం పేరే మనిషి చేతనుడైన మనిషి యొక్క భోగం కొరకు ఉన్నది సపోజ్ మీరు ఇలా మాట్లాడారనుకోండి ఈ మట్టి ముద్దలు రెళ్ళు కలిసి దగ్గరకు వచ్చి వాసములు యొక్క భోగము కొరకు ఉన్నది అని మీరు అని తప్పు కదా ఎందుకని వాసములో భోగం కొరకు ఉన్నాయని ఎందుకు చెప్పకూడదు ఎందుకంటే వాసము ఆ సంహతంలో అంతర్గతం అది సంహతంలో అంతర్గతము సంహతంలో అంతర్గతమైన దాని భోగం కొరకు మిగతావి ఉండవు దానితో కలుపుకుని వీటి విలక్షణమైన ఇంకో తత్వము యొక్క భోగం కొరకు ఉంటాయి అర్థమైందండి ఇప్పుడు ఆర్గ్యుమెంట్ ఇప్పుడు చూడండి సంహతత్వ ఇప్పుడు ప్రాణము ఉన్నది ప్రాణము సంహతమా సంహతము కంటే విలక్షణమా అన్నది మీరు చూసుకోవాలి ప్రాణశక్తి సంహతములో భాగము అంటే భోక్త వేరే ఉంటాడు కాదు ప్రాణశక్తి సంహతములో భాగము కాదు అంటే ప్రాణం భోక్త అవ్వచ్చు గార్జ్యుడి యొక్క అభిప్రాయంలో ప్రాణము భోక్త కానీ శంకరులు ఏమంటున్నారంటే ప్రాణం భోక్త కాదయా ప్రాణము సంహతములో భాగము ఇప్పుడు దే ఇప్పుడు దేహేంద్రియ సంఘాతము ఉంటే దేహము ఇంద్రియములు మనస్సు ఉంటే మ ప్రాణం లేకుండా ఇంద్రియాలు మనస్సు ఉండవు ప్రాణం ఉన్నప్పుడే చూపు వినికిడి అవన్నీ ఉంటాయి మనస్సు యొక్క మనం శక్తి కూడా ప్రాణం ఉన్నప్పుడే ఉంటుంది కాబట్టి దేహము ఇంద్రియములు మనస్సు సంహతమయ్యేవి అంటే ఆ సంహతములో ప్రాణము కూడా ఉంటుంది ప్రాణం దానికి బయట కాబట్టి ప్రాణము సంహతల్లో పడిపోతే ఇప్పుడు ఇంకా ప్రాణం భోక్త అవ్వదు ప్రాణము కంటే భిన్న విలక్షణమైనది ఇంకొకటి భోక్త అవుతుంది ఆ విధంగా అర్థం చేసుకోవాలి సంహతత్వాక్య ప్రాణస్య పారాథ్యోపత్తి మరి ఇలాంటి వాక్యాలు ఆ సమాసాలు ఆ వాక్యము కొంచెం జాగ్రత్తగా చూడదగ్గ వాక్యం కొంచెం కష్టంగా ఉంటుంది అక్కడ తెలుగులో చెబుతాం ప్రాణస్యా ప్రాణము షష్ఠీకి ప్రథమా చెప్పాలి తత్వాచ్చినప్పుడు సంహతత్వా నుండిగా సంహతత్వాత్ సంఘాతములో భాగము గనుక పారాధ్య ఉపపత్తి పారము అనగా సంఘాతము కంటే విలక్షణమైన తత్వము దాని యొక్క అర్థము అనగా దాని భోగము దాని కొరకు ఈ ప్రాణముతో సహా సంఘాతమంతా ఉంది అనేది ఉపపత్తి యుక్తియుక్తముగా నుండును అర్థమైందండి సంఘాత సంహతత్వాచ్య ప్రాణస్య పారార్థ్యోపత్తి అంటే అలా ఉంటుంది ఇదికే పురాణం కథ చెప్పినట్టు కాదు ఉంటే అలా అన్నా నాకు అలవాటు మీరేమనుకోకండి ఇక్కడ ఏమని రాసామంటే మరియు శరీరాదులతో కలిసి ఉండేది కనుక ప్రాణము తనకంటే విలక్షణమైన పర అంటే విలక్షణమైన పరా అంటే ఉత్కృష్టమైన రెండర్థాలున్నాయి పరహ అన్యహ పరహ ఉత్తమ రెండర్థాలు ఉన్నాయి రెండో అర్థం కూడా రాసాం ఉత్కృష్టమైన దాని కొరకు ఏమిటది చైతన్య ఆత్మ దాన్ని కొరకు పనిచేయు అని చెప్పుటే యుక్తము అది సందేశం దానికి దృష్టాంతం నేను చెప్పిన దృష్టాంతమే గృహస్య స్తంభాధిపతి అది నేను చెప్పాను కదా ఇప్పుడు గృహానికి ఇల్లు కట్టారు మట్టి ముద్దలు రేళ్లు గడ్డి వాసములు పెట్టి ఇల్లు కట్టారు ఇది నిలబడాలంటే మధ్యలో ఏముంటాయి పిల్లర్స్ ఉంటాయి వాటికి పేరేమిటి స్తంభములు అని పేరు కాబట్టి ఇప్పుడు ఈ మట్టి ముద్దలు ఈ వాసములు రెల్లుగడ్డి స్తంభముల యొక్క భోగము కొరకు ఉన్నవి అని చెప్పగలరా చెప్పకూడదు ఏమిటండి స్తంభాల భోగానికి ఇవన్నీ ఎందుకంటే వీటన్నిటినీ స్తంభమే నిలబెడుతోంది స్తంభములే నిలబెడుతున్నాయి కాబట్టి ఇల్లంతా దేని యొక్క భోగం కొరకు ఉన్నది బ్రహ్మవిద్యా కుటీరు దేని భోగం కొరకు ఉంది అంటే పిల్లర్స్ యొక్క భోగము కొరకు ఉన్నది అనకూడదు నిజానికి ఇప్పుడు సరిగ్గా మీరు కూర్చుంటున్న చోట ఈ ఫ్యాన్కి డౌ డౌన్లో ఓ పిల్లను వాళ్ళు ప్లాన్ చేశారు నేను చెప్పాను అలా పెట్టకండియా నేను ఇక్కడ కూర్చుని పాఠం చెప్తే ఈ పిల్లరేమిటి చూసు కాబట్టి ఆ పిల్లలు ఎక్కడ అంటే పక్కకి ఎక్కడికో జరిపారు ఇట్ ఈస్ బేర్ ఎక్కడో ఉంది నేను వచ్చి చూసి పిల్లలు ఇక్కడ ఉండడానికి వీరలేదు అంటే వాళ్ళు అన్నారు పిల్లలకి ఇటువంటి కూర్చుని వేసుకుంటారని అలా ఆ మధ్యలో పిల్లలు ఉంటే నేను పాఠం చెప్తూ ఉంటే ఎదుర్కొన్న స్తంభాన్ని చూసి పాఠమే చెప్తాను అంటే అప్పుడు దాన్ని మార్చారు ఎందుకంటే పైన పిల్లలు వేయాలి కదా రూఫ్ వేయటానికి ముందు డిస్కషన్ ఇదంతా అంటే వాళ్ళు ఏదో ప్లాన్ వేశారు ఈ పిల్లర్స్ని ఎక్స్టెండ్ చేయడంలో ఇబ్బంది ఉందనో ఏదో వాటెవర్ ఎనీవే కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ ఏమంటే ఈ గోడలు ఈ రెల్లుగడ్డి రూఫ్ వాసములు మట్టి ముద్దలు ఎవరి కొరకు ఉన్నాయి అంటే స్తంభముల కొరకు ఉన్నాయి స్తంభముల యొక్క గొప్పతనం ఏది వీటన్నిటినీ స్తంభములే నిలబెడుతున్నాయి కనుక స్తంభముల కొరకు ఇవన్నీ ఉన్నాయి అని చెప్తే ఎంత అధ్వాన్నంగా ఉంటుందో ఈ దేహము ఇంద్రియములు మనస్సు ప్రాణము కొరకు ఉన్నవి అని చెప్తే కూడా అంత అధ్వానంగానూ ఉంటుంది మీరు హేతులు ఏం చెప్పాలి ప్రాణము వీటిని నిలబెడుతోంది అది కనెక్టే కదా మరి వీటన్నిటినీ నిలబెట్టేది ప్రాణమే కాబట్టి ప్రాణము యొక్క భోగం కొరకు ఇవి ఉన్నాయి అని చెప్పడం ఎలాగంటిదంటే స్తంభముల యొక్క భోగము కొరకు ఇవన్నీ ఉన్నాయని చెప్పినట్టు ఎందుకంటే స్తంభములు నిలబెడతాయి కనుక గృహస్య స్తంభాధిపతి శరీరస్య అంతరుపస్తంభక ఇంటికి స్తంభములు లోపల ఉండి నిలబెడతాయి ఇంటి లోపల ఉంటాయి స్తంభాలు నిలబెడతాయి అలాగే శరీరము లోపల ఉంటుంది ప్రాణం ఆ శరీరాన్ని నిలబెట్టుతూ ఉంటుంది అదేమిటది ప్రాణ ప్రాణము ఉపష్టంభక అంటే టీకాకారులు బాగా రాశారు అంతహ వర్తమాన సంతారక లోపల ఉంటూ నిలబెట్టేది లోపల ఉంటూ నిలబెట్టేది అది ఉపష్టంభక ఇంటికి స్తంభములు బరువును కాసే గోడలు మొదలగునవి మరి ఇక్కడ ఆదిశబ్దం చేత లోడ్ బేరింగ్ వాల్స్ తీసుకోవాల్సి వచ్చింది స్తంభాధివత అన్నారు స్తంభం అనలా స్తంభ ఆదివత అన్నారు కాబట్టి లోడ్ బేరింగ్ వాల్స్ని ఆది శబ్దం చేత తీసుకోవాల్సి వచ్చింది తీసుకుని అవి ఈ ప్రాణము అలాంటివి ప్రాణ అది ప్రాణం ఈ ప్రాణము భోక్తవడానికి వీల్లేదు ఎందుకని శరీరాదిస్ సంహత శరీరము ఇంద్రియములు వీటన్నింటితోటి కలిసి ఉంటుందండి అది కూడా సంహతములో భాగంగా ఉంటుంది ఇత్యవోచ సమ్మిళిత సంహత అంటే సమ్మిళిత వాటన్నింటిలో కలిసిపోయి ఉంటుంది ఈ సంగతిని మేము ఇంతకుముందే చెప్పినాము ఎక్కడ చెప్పారండి రెండో అధ్యాయం ఆరంభంలో శిశు బ్రాహ్మణం అని ఒకటి ఉండే అక్కడ చెప్పారు శిశు అక్కడ చెప్పారు గుర్తు మంచిది అదే ఒక దృష్టాంతం ఇంకో దృష్టాంతం అర నేమి వచ్చ అర అంటే ఆకులు చక్రానికి ఆకులు ఉంటాయి అర నేమి అంటే నడిమి తూము నడిమి అంటే మధ్యలో ఉండే తూము బండి చక్రం ఎప్పుడైనా చూసారా బండి చెక్కడానికి మధ్యలో తూము ఉంటుంది మధ్యలో హబ్బు దానికి చుట్టూ ఆకులు ఉంటాయి చూడండి ఈ ఆకులు ఎందు కొరకు ఉన్నాయి తూము కొరకు ఉన్నాయి అని చెప్పకూడదు ఆకులు తూము కొరకు లేవు మరి దేనికి ఉన్నాయండి అలా కదా కొంచెం సరిగ్గా చెప్పాలి ఆకులు తూము కొరకు లేవు తూము ఆకుల కొరకు లేదు ఆకులు తూము కలిసి ఆ బండి మీద ఎక్కివాడి కోసం ఉన్నాయి అంత ఏంటంటే ఎప్పుడు వీటికంటే విధంగా ఉంటాడు వాడు విలక్షణుడు వాడి కోసం ఉన్నాయి ఇవన్నీ నేను నాభిస్థానీయే తస్మిన్ సర్వమితి చ అది ఇప్పుడు ఈ ఈ దేహేంద్రియ సంఘాతమునందుభిస్థానీయే హే తస్మిన్ సర్వమితి చ నాభిస్థానీయే ఏతస్విన్ సర్వమితి చ నాభి అంటే నడిమితూము ఇప్పుడు దీనికి తెలుగు చూసుకోండి చక్రమునకు నడిమితూము వంటి ఈ ప్రాణము నందు నాభిస్థానీయే ఏతస్విన్ ఈ ప్రాణము నాభిని పోలి ఉన్నది నాభి స్థా దృష్టాంతంలో నడిమితూము ఉంటుంది దార్ష్టాంతికంలో ఏముంటుంది ప్రాణం ఉంటుంది నడిమితూము ఈ ఆకులను ఆ చుట్టూ ఉండేటువంటి రిమ్ముని నిలబెడుతుంది అలాగే ఆ నడివి తూమెట్టిదో అది దృష్టాంతం దార్ష్టాంతికంలో ప్రాణము అట్టిది ఈ ప్రాణము ఇంద్రియములను దేహమును అలా నిలబెట్టి ఉంటుంది ఇవన్నీ కూడా ఈ ఆకులన్నీ కూడా ఆ ఫిక్స్ అయి ఉంటాయి అలాగే ఈ దేహము ఇంద్రియములు అన్నీ కూడా ఆ వంటి ప్రాణమునందు ఫిక్స్ అయి ఉంటాయి కాబట్టి ప్రాణము వాటితో పాటు ఇంకొకదాని కొరకు ఇవన్నీ కలిపి పనిచేస్తాయి అంతేకాదు ప్రాణం ఒక్కదాన్ని సపరేట్ చేసి ఇది భోక్తా అనకూడదు తెలిసిందండి తస్మాత్ గృహాధివత్ స్వావయవసముదాయ జాతీయ వ్యతిరితం సంహన్యతేం అవగచ్చా మేమిలా అర్థం చేసుకుంటున్నాం నువ్వెలా అర్థం చేసుకున్నావో నీ ఇష్టం నీకు చేత కాదు వాతా కాదు మేము ఇలా అర్థం చేసుకుంటున్నాం అవగచ్చామ చేతనైతే పట్టుకో మేము అర్థం చేసుకుంటున్న విధానం అని అంటున్నారు శంకరులు తస్మాత్ అందువలన అందువలన అనగా ప్రాణము సంహతము కనుక ప్రాణము కూడా ఈ దేహము ఇంద్రియములు ఎలా అయితే సంఘాతములో భాగములై ఉన్నాయో అదే సంఘాతంలో ప్రాణము కూడా కలిసి ఉంది కనుక గృహాధిపతి సరిగ్గా గృహము ఈ గోడలు రూఫ్ వీటితో పాటుగా స్తంభము కూడా కలిసి ఉన్నట్టుగా అలా ఉంది కనుక ఇప్పుడు ఈ ప్రాణము మిగతా వాటి అన్నిటితోటి కలిసి ఉంటుంది స్తంభాలన్నీ మిగతా స్తంభాలు మిగిలిన గృహావయవములతో కలిసి ఉన్నాయి స్తంభములు కూడా ఉండి ఆ మిగిలిన గృహావయవములతో పాటుగా మరి ఒకదాని కొరకు ఉన్నవి మరి ఒక దాని భోగము కొరకు ఉన్నవి సరిగ్గా అదేవిధంగా ఇక్కడ కూడా సో ఇవన్నీ కూడా ఒకే జా జాతికి చెంది ఉంటాయి స్వ అంటే తాము తన యొక్క అవయవములు స్వ అంటే ప్రాణం ప్రాణము యొక్క అవయవములు ఏమిటి ఇంద్రియములు కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములు దేహము ఇవన్నీ కూడా ఆ ప్రాణమునకు గుచ్చుకుని ఉన్నాయి అవి ఏ జాతికి చెందినవో ప్రాణము కూడా అదే జాతికి చెందుతుంది అవి ఏ జాతికి చెందాయి జడములు పరార్థములు అంటే మరి ఒకదాని భోగము కొరకు ఉద్దేశించబడినవి సంహతములు ఇది జాతి లక్షణం ఈ మూడు లక్షణములు ఈ శరీరములకు దేహము ఇంద్రియములకు ఉన్నాయి ఆ లక్షణాలన్నీ కూడా ప్రాణానికి కూడా ఉన్నాయి ప్రాణము జడము కదులుతుంది తప్ప చేతనము కాదు జడము అంటే కదలడం కదలకపోవడం కాదు జడత్వం జడము అంటే అర్థమేటో తెలుసునండి తనను తాను తెలియలేదు ఇతరమును తెలియలేదు చేతనము అంటే తనను తాను తెలుసుకుంటుంది ఇతరమును తెలుసుకుంటుంది ఇది జడచేతన విభాగం యదాంతుల జడచేతన విభాగం కదిలేది కదలనిది కాదు కదలకపోవడం ఏంటంటే అన్నీ కదిలివే దేహము కదులుతూ ఉంటుంది కదులుతూ ఉంటాయి ఎప్పుడూ కదులుతూనే ఉంటుంది దేహమే టేబుల్ కూడా కదులుతూ ఉంటుంది ఎప్పుడు అని చేతనే పైన బిగించిన ఈ రొంతా ఊడు వస్తుంది ఎందుకని ఎప్పుడూ కదులతో ఉంటుంది కాబట్టి ఎప్పుడూ కదులుతో ఉంటుంది అది దాని లక్షణ కథలు కాబట్టి దాన్ని బట్టి చేత అది అది చేతలు కాబట్టి తను ఏ జాతికి చెందింది దేహము ఇంద్రియములు వీటి జాతికి చెందింది అంటే ఏమిటి జాతి లక్షణాలు జడము పరార్థము సంహతము ఈ లక్షణాలన్నీ ప్రాణము ఉన్నాయి కాబట్టి ప్రాణము కూడా వాటితో కలిసిపోయి వీటన్నిటికంటే ప్రాణముతో సహా వీటన్నిటికంటే విలక్షణమైన ఆత్మ చైతన్యం కొరకు ఉన్నాయి అని మేము ఆ విధంగా అర్థం చేసుకుంటున్నాం నువ్వెలా అర్థం చేసుకుంటున్నావో చూసుకోమలా కాబట్టి ఆత్మ చైతన్యం కొరకే ఈ సంఘాతమంత యూగ్గా లేదు మీరు కొంచెం ఓపిక పట్టాలి ఈ విచారంలో అలాగా ఉడికే కంగారు కంగారుగా నోట్లో రెండు ముద్దలు వేసుకుని పరిగెత్తినట్టుగా ఉండదు భాష్యం అంటే కొంచెం సవకాశంగా నడుస్తుంది తర్వాత సమాసాలు పొడుగ్గా ఉంటాయి నేను ఆ పొత్తం సమాసం అంతా చెప్తాను మీరు ఎలా చెప్తున్నానో పరిశీలించి మీరు కూడా అలా చెప్తే బాగుంటుంది స్తంభ పుడ్య తృణ కాష్టాది గృహావయవాను కదా శంకరులు వాళ్ళ నాన్నగారు ఇల్లు పడుతుంటే చిన్నప్పుడు సహాయం చేసి ఉంటారు పాపం అని అదే చెప్తున్నారు ఐదా స్వాత్మజన్మోపచయాపచయ వినాశనామాకృతి కార్యర్మనిరపేక్షలబ్ధసత్విషయద్రష్ృశ్రోతృమంతృ విజ్ఞాన దృష్ట్వా మన్యా హే ఇది దృష్టాంతం ఇదంతా దృష్టాంతం మన్యాం హే మేము ఇలా తలపోస్తున్నాం మీరు మీరు ఎలా తలపోసుకుంటారు మీరు చూసుకోండి మేము తలపోసి విధానం ఇలా చెప్తున్నాం నేను చూశాను దృష్ట్వా ఏమిటి చూశారు ఇప్పుడు గృహము యొక్క అవయవాలు ఉన్నాయి అవయవములు అంటే భాగములు గృహావయవములు ఏమిటవి స్తంభాలు ఉన్నాయి గోడలు ఉన్నాయి తృణము రెల్లుగడ్డు కాష్టములు అంటే వాసములు కాష్టములు అంటే వాసములు ఉన్నాయి ఈ ఆది శబ్దం చేతి ఇంకేదైనా పెట్టుకోండి మీరు నేను ఓపికగా ఈ ఆది శబ్దం చేత ఏదో పెడుతూ పెట్టుకుంటాను ఏదో ఒకటి పెట్టుకుంటాను స్తంభములు ఏదో నాకు ఆ సవయాలు గుర్తొచ్చింది ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ గృహావయవములు ఏమండి స్వ గృహం ఈ అవయవములు స్వాటి గృహం కావచ్చు ఈ అవయవములు కావచ్చు తమ యొక్క ఉనికి స్వాత్మ తమ యొక్క ఉనికి ఈ గృహావయవములన్నీ ఉన్నాయి ఏం ఉన్నాయంటే పుట్టేయి పుట్టేయంటే ఎవడో అక్కడ తీసుకొచ్చి పెట్టాడు అదే పుట్టడం వాటికి వాటికో జన్మ ఉన్నది అంటే తాటాకులను తీసుకొచ్చి అక్కడ పరిస్తే అది రూఫ్ అయింది రూఫ్ అనేది పుట్టింది ఏమంటే ఉపచయ ఆ రూఫ్ కొంచెం పెరిగింది ఒక ఆకు మీద ఇంకొక ఆకు ఇంకొక ఆకు అలా పరుచుకుంటూ పోతే అది పెరిగింది గోడ మీద మట్టి ముద్ద మీద మట్టి ముద్ద అలా పెట్టుకుంటూ పోయితే పెరిగింది అపచేయ వర్షాలు పడతాయి వర్షాలు పడితే ఆకులు చివికిపోయి ఊడిపోతూ ఉంటాయి మట్టి ముద్దలు ఆ వర్షానికి కొట్టేస్తే ఆ మట్టి కరిగి వెళ్ళిపోతూ ఉంటుంది ఇది గృహంలో ఉండే పరిస్థితి ఉపచేయా అంటే వృద్ధి అపచేయ అంటే కరిగిపోవుతా తరిగిపోవుట వినాశ ఒకప్పుడు మొత్తం ఆకులు ఆకులన్నీ ఎగిరిపోయి రూఫంతా ఎగిరిపోయి వాసాలే మిగలవచ్చు కూడా అది కూడా అవ్వచ్చు నామ దానికి ఒక పేరు ఉంటుంది ఆ గృహానికి ఒక పేరు పెడతాడు ప్రతి ఇంటికో పేరు పెట్టుకుంటారు మనిషి తనకు పెట్టుకుంటాడు కుక్కపిల్లకి పెడతాడు గృహానికి కూడా పెడతాడు కారుకు పేరు పెడతాడు అలాగే గృహానికి ఏదో పేరు పెట్టండి లక్ష్మీ నివాసం అంటాడు ఏదో సమ్ కైండ్ ఆఫ్ సెంటిమెంట్ ఉంటుంది లేకపోతే డిజైర్ ఉంటుంది లక్ష్మీ నివాసని పెట్టాడు అనుకోండి అంటే వాడికి బాగా డబ్బు కావాలని కోరుకున్నట్టు స్పష్టమైపోతుంది చిన్నప్పుడు నాకు చిన్నప్పుడు ఈ ఒక అమలాపురంలో సినిమా హాల్ ఒకటి ఉండేది ఇవన్న సినిమాకి పోతా ఉండేవాళ్ళం ఈ గురుకులంలో ఉన్నంతసేపు సినిమా దృష్ట ఎప్పుడు పాల్పడవు సినిమా చూడడం రావడోళ్ళు ఆ సినిమా టాకీస్ పేరు కమలేశ్వరి అని గుర్తు నాకు బహుశా కమలేశ్వరి నేను ఒకసారి అడిగానే వాళ్ళను ఏమంటే ఈ పేరు కొంచెం విలక్షణంగా ఉంది వెంకటేశ్వర టాకీస్ శ్రీనివాస టాకీస్ అని ఇలాంటి జనరల్ నేమ్స్ ఇవి ఏమిటి కమలేశ్వరి అని కొత్త పేరు ఏమిటి ఇలా ఉంది ఏమిటి అని అడిగాను ఆయన చూడండి ఆ రకమైన తెలుసుకోవాలనే కుతూహలం ఉండింది అప్పట్లో అడిగితే ఒక పెద్ద ఆయన చెప్పారు నాకు దాని రహస్యాన్ని విప్పి చెప్పారు ఈ కమలేశ్వరి టాకీస్ని కట్టించిన ఆయనకి ప్రియురాలి పేరు కమల ఆవిడ పేరు కమల అందుకోసం దానికి కమలేశ్వరి అని ఆయన ప్రియురాలి పేరు ఓపల్లాగా అప్పుడు ఇంకోసారి సినిమాకి వెళ్ళేప్పుడు నేను చెప్పాను మా మిత్రులు గేవర్రా ఇది దీన్ని కమలేశ్వరుని ఎందుకు అంటారో మీకు తెలుసా అంటే వాళ్ళు తెలియదు ఎందుకో చెప్పు అంటే అది కాబట్టి ఇంటికి ఒక పేరుంటుంది నామ ఆకృతి దానికి ఆకారం ఉంటుంది ఏదో రెండు ఫ్రంట్ బెడ్రూము వాస్తువులు గోళ్ళంత గడబిట చేస్తారు ఈ వాస్తు వాళ్ళు ఉన్నారు చూసారా ఏదో ఆకారం ఆత్మ చైతన్యం గురించి ఉంది తప్ప ఈ నిట్ సెల్ఫ్ దానికేమి లేదురా బాబు అది ఎవడికి చెప్తారు మీరు ఎవడైనా వినివాడికి చెప్పాలి కానీ మూర్ఖుడికి మూర్ఖుని మనంబు రంజింపరాదు సో వెదికి కుందేటి కొమ్ము పట్టవచ్చు దవిలి మూర్ఖుని మనంబు రంజింపరాదు ఇసకలోంచి నూనె నా తీయచ్చేమో మూర్ఖుని మనస్సుని మీరు మెప్పించలేడు వాడు ఏదో తలకిందులుగా ఏదో చెప్తాడు ఇల్లు దాని గోడ ఎక్కడుంది కిటికీ దట్ ఈజ్ నాట్ ది పాయింట్ అప్ప దట్ ఈజ్ నాట్ ది పాయింట్ యూఆర్ మిస్సింగ్ ది పాయింట్ వాట్ ఈజ్ ది పాయింట్ వస్తుంది పాయింట్ సో ఆకృతి తర్వాత కార్య దానికి ఒక ఫలం ఉంటుంది కార్య అంటే ఫలం ఇంటికి ఫలం ఉంటుంది దాంట్లో పడుకుంటాం దాంట్లో భోజనం చేస్తాం ధర్మ దానికో కొన్ని ధర్మాలు ఉంటాయి ధర్మాలంటే ఈస్ట్ ఫేసింగు వెస్ట్ ఫేసింగు చాలా గట్టిగా ఉన్నాయి గోడలు సుత్తు పెట్టి కొట్టిన పగలం ఇలాంటివి ధర్మాలు ఉంటాయి ఇవన్నీ ఇంటికి సంబంధించినవి ఈ మొత్తం లిస్టు ఎంత లిస్టు చెప్పారో తెలుసిన జన్మ ఉపచయ అపచయ వినాశ నామ ఆకృతి ఫల ధర్మ ఎనిమిది చెప్పారు ఈ ఇల్లు ఎవడి భోగం కొరకు ఉన్నదో వాడికి ఈ ఎనిమిది ధర్మాలు అన్వయించము నిరపేక్ష ఇప్పుడు మీ వాస్తువు ఏం చేసుకుంటారో మీరు చూసుకోండి మేమైతే సిద్ధాంతీకరించి పెట్టాం ఈ ఎనిమిది కూడా వాడికి అన్వయించము ఎవడు వాడు లబ్ధ సత్తాది ఆ సమాజంలోనే ఉన్నది వాడు ఒకడు ఉన్నాడు వీటన్నిటికీ నిరపేక్షుడు వాడు వీటన్నిటికీ నిరపేక్షుడు వీటితో సంబంధం లేకుండా వాడు ఉన్నాడు అవన్నీ ఇల్లు కట్టుకోలేదనుకోండి మనిషి ఉన్నట్టా లేకపోతే గాల్లోకి మాయమైపోతాడా లబ్ధ సత్తా ఇల్లు లేకున్నా వాడు ఉంటాడు ఇల్లు ఉన్నా వాడు ఉంటాడు ఇల్లు బాగున్నా వాడు ఉంటాడు ఇల్లు బాగుండకపోయినా వాడు ఉంటాడు ఇల్లుకి పేరు బాగున్నా వాడు ఉంటాడు పేరు మరొకటి వాడు ఉంటాడు ఆ ఇల్లు యొక్క లక్షణాలు ఎనిమిది ఉన్నాయి చూసారా ఆ ఎనిమిదితో సంబంధం లేకుండా వాడు ఉంటాడు ఆదిశబ్దేనా వాడు తెలుస్తూ ఉంటాడు సత్తాస్ఫూర్తి రూపంగా ఉంటాడు వాడి సత్త కానీ వాడి స్ఫూర్తి కానీ ఈ ఇంటి మీద ఈ ఇంటికి ఉండే ఎనిమిది ధర్మాల మీద ఆధారపడి ఉండదు ఏమన్నా వివేకం మీరు పట్టుకోవాలి భాష్యము అంటే దాంట్లో వివేకం ఎంతసేపటికి వివేకం ఇల్లు ఇంటి యజమాని వేరు నువ్వు ఇంటి యొక్క ధర్మాలను యజమానికి నువ్వు వంటగట్టకు ఇల్లు అందంగా ఉంది యజమాని అందంగా ఉండాలని ఏమీ లేదు యజమాని పొగలు చూస్తే రాత్రి కళ్ళు ఒక చెట్లో ఉండొచ్చు సార్ ఇల్లు అందంగా యజమాని అందంగా ఉండక్కర్లా ఇది వేరు వేరు నిరపేక్షంగా ఉంటాడు వాడు వాడు యొక్క తెలివి సో వాటికి విషయమయ్యే ఏమిటి సాస్ఫూర్తులకు విషయమయ్యే లబ్ధ సత్తా అది తద్విషయ తద్విషయ అంటే తదంటే గృహం గృహానికి సంబంధించి వీడు చూచువాడు ద్రష్ట శ్రోతృ వినేవాడు మంత్రు మన సంకల్పించువాడు విజ్ఞాతృ తెలియవాడు వాడు వాడు సెపరేట్గా ఉన్నాడు వాడి గురించి ఏం చెప్పాలి మనం లబ్ధ సత్తా స్ఫూర్తిమాన్ వాడికి సత్తా ఉంది స్ఫూర్తి ఉంది ఈ ఇంటికి సంబంధించిన ధర్మములతో సంబంధం లేకుండా తర్వాత తద్విషయ తదంటే ఇల్లు ఇంటికి సంబంధించి ఎనిమిది ధర్మాలు ఉన్నాయి చూసారా వీటన్నింటినీ చూస్తాడు వాటిని వింటాడు వాటిని సంకల్పిస్తాడు వాటిని తెలుసుకుంటాడు వాడు వేరు ఈ ఇల్లు వేరు వీడు వేరు ఈ ఇల్లు వీడి కోసం ఉందా వీడు ఇల్లు కోసం ఉన్నాడా ఇల్లు వీళ్ళ కోసం